నీకీనాశ్రవస్త జ్యేష్రాజం బ్రహ్మణా బ్రహ్మణను వన్మోపి నిశ్చేద సాధనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యుమాన్ అస్మదాచార్య వందే గురు పరంప ం భద్రం కిష్యామదేవాద్రం పశ్యేమాక్ష స్థిరైరంగైస్తుషేమే వీతం జాయు స్వస్తి నో ఋద్ధశ్రవాహ స్వస్తిన పూషాద్స్వ్వే స్వస్తి నష్టో స్వస్తిమోహస్పదర్దధ్రాతూ ఓ శాంతి శాంతి శాంతి రాణోహ్యేషయూతైర్విభాతి విజాన విద్వాన్ భవతే నాతివాదీ ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్ ఏష బ్రహ్మవిదా వరిష్ట ప్రాణ యభూతైర్ విభాతి అంటే ఆ దృష్ని చూడండి ఎలా ఉందో అంటే చూడండి ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అన్నీ అద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి ఏవేవో రకరకాలు పనిచేస్తాయి ఎలాంటి గ్యాడ్జెట్స్ పనిచేస్తాయంటే మీరు ఊహ కూడా చేయలేరు అలాంటి గ్యాడ్జెట్స్ పనిచేస్తాయి కప్పుకునే దుప్పటి కూడా ఎలక్ట్రిక్ దుప్పటి ఉందంటే ఇంకా తగలి ఇంకేం చెప్పకుండా సో ఏవేవేవో ఉందో ఎలక్ట్రిసిటీ పనిచేసి అయితే ఇవన్నీ చూసి వీటిలో వెరైటీ చూసి ఆ వెరైటీకి కట్టుబడిపోయి పొంగిపోయి వాడు ఒకడు ఉంటాడు వాడి పేరు సంసారీ అంటారు వాడి వేదాంతంలో అయితే ఇంకొకడు ఉంటాడు వాడు వాడు చూస్తూ ఉంటాడు వెరైటీ వెరైటీ చూడటానికి కొద్దిగా తెలివితే కావాలి తిరగకుండా కనపడుతూనే ఉంటాయి అయితే ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ కాట్ ఇన్ దట్ వెరైటీ రైజెస్ అబో ది వెరైటీ అండ్ సేఫ్ ఇదంతా కూడా ఆ విద్యుత్ శక్తి మన వాళ్ళ పేర్లు ఎంత అందమైన పేర్లు పెట్టాడంటే విద్యుత్ శక్తి కలిపితే యశస్ చోటి ఏదో ఇలాంటి సూత్రంగా ఉంటుంది విద్యుత్ శక్తి విద్యుత్ శక్తి అంతా కూడా వాటే వాటే మార్గల స్త్రీ విద్యుత్ శక్తి అంత అంత విద్యుత్ శక్తి అంతా కూడా ఎ విద్యుత్ శక్తి యొక్క కమాల్ హి జస్ట్ దత్మాచ అంచేతనే మానవుడు విద్యుత్ శక్తికి బాగా అలవాటు పడిపోయి ఉన్నారు కరెంటు పోయిందనుకోండి హీజ్ లైక్ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ కరెంటు పోతే బతకలేదు అయితే ఒక్క జనరేషన్ క్రితంలోనే కరెంట్ లేకుండా బతికివరు ఇప్పటికీ కూడా కొంతమంది ఈ వెస్టర్న్ కంట్రీస్లో ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళు కరెంటు లేకుండా బ్రతుకుతారు మోడ కరెంటు పెట్రోలు ఈ రెండు లేకుండా బ్రతికిస్తారు గ్యాస్ వితౌట్ దెన్ డెలీ అంటే కట్టె పొయ్యి మీద అన్నం వండుకుంటారు అన్నం కానీ వాటెవర్ తర్వాత బగ్గి గుర్రాల బగ్గి ఉపయోగిస్తారు దీపం పెట్టుకుంటారు కొవ్వొత్తి దీపాలు ఇలాంటి దీపాలు పెట్టుకుంటారు డెలీ లైక్ దాట్ ఇప్పటికీ వీళ్ళ ఈ కమ్యూనిటీస్ అట్లా వాళ్ళకి ఏదో పేరు ఉండే యామిటీ అనో లేకపోతే యామీ ఏదో పేరు యామీస్ యామీ అనే కమ్యూనిటీ వాళ్ళ విలేజెస్ ఉన్నాయి వాళ్ళు ఒహాయోలో ఉన్నారు ఒహాయో అనే స్టేట్లో ఉన్నారు వీళ్ళు యూరప్లో కూడా ఉన్నారు కమ్యూనిటీ సో సబ్స్టాన్షియల్ కమ్యూనిటీస్ సో మచ్ సో ఈ ట్రావెలర్స్ ఈ టూరిస్టులు ఉంటారు చూడండి వీళ్ళు వెళ్ళి ఆ కమ్యూనిటీని చూసి ఎప్పుడో నేను వెళ్ళాల్సింది కుదరలేదు నాకు వెళ్ళామని ప్రపోజల్ ఏమైనా పెట్టారు కుదరలేదు నా క్లాసెస్ తోటి దాంతో నాకు ఎక్కడికి కుదరదు నేను అలాగే ఆశ్రమానికి కట్టుబడిపోయి వండుకుంటాను అక్కడికి వాళ్ళకే విసిగెత్తి చాలేబోయే ఆశ్రమంలో కూర్చున్నది రా అని ఎక్కడికో మోసపోతాను సో నాకు అసలు అవకాశం ఉండదు అవకాశం ఉన్న దాంట్లో సంథింగ్ మే గో సో చూడండి దే లీవ్ లైక్ వెరీ కంఫర్టబుల్ చాలా కంఫర్టబుల్గా లీవ్ సో నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే మనం బాగా అలవాటు పడుతూ ఉన్నాం విద్యుత్ శక్తి యొక్క గ్యాడ్జెట్స్కి అలవాటు పడ్డాం యాజ్ సచ్ విద్యుత్ శక్తి యొక్క మహిమను దర్శించేంత అవకాశం ఆ ఇన్నర్ లేషర్ అంటారు ఇన్నర్ కంఫర్ట్ ఉన్న ఇన్నర్ లేషర్ ఉండాలి మీరు ఎప్పుడూ అందరు గురు భారాక్రాంత హాని ఆ సంసారపు బరువులను అలాగ మోసేసుకుంటూ ఉంటే వస్తున్నాను ఇంకా మీకు ఆ ఇన్నర్లేషర్ ఎక్కడి నుంచి వస్తుంది రాదు ఇన్నర్లేషర్ లేకపోతే ఈ జగత్ ఏమిటి దీదంతా ఏమిటి ఇలాంటి ప్రశ్నలు ఉండవు వాటికి సమాధానాలు ఉండవు కాబట్టి ఆ బిద్దరికి చెందిన దర్శించేటువంటి ఇన్నర్ కంఫర్ట్ ఉండాలి ఇన్నర్ కంఫర్ట్ ఉండాలంటే జీవితం చాలా సరళమైన జీవితం అయి ఉండాలి ఈ భోగాలతోటి బాగా క్రౌడెడ్ అయిపోయిందనుకోండి మనస్సు అంతా కూడా భోగభాగ్యాలు లౌకిక వ్యవహారాలతోటి క్రౌడెడ్గా ఉంటే మీరు ఉన్నతమైన అంశాలని ఆలోచించేటువంటి అవకాశమే మీకుండదు కాబట్టి ఇక్కడ ఆ బిగ్గర్ పిక్చర్ని బాగా అనలైజ్ చేస్తారు ఏష ప్రాణ ఇదంతా విద్యుత్ చిక్తే అని మీరు ఆ విద్యుత్ గ్యాడ్జెట్స్ చూపించి చెప్పినట్టుగా ఏష ప్రాణ ఇదంతా కూడా దట్ యూనివర్సల్ ఆర్ కాస్మిక్ పవర్ అంతా అదే ఇంకా చెప్పింది చేయలేదు సర్వభూతైర్విభాతి అన్ని ప్రాణులగా తృతీయా విభక్తి ఇష్టం భూతరక్షణే తృతీయాని తృతీయ ఆ రకంగా సో అన్ని ప్రాణుల రూపంగా ఆ ప్రాణ ఆ యూనివర్సల్ పవరే అకాస్మిక్ పవరే ప్రకాశిస్తూ ఉన్నది ఈ సత్యాన్ని తెలుసున్న వాడికి వాడు విద్వాన్ విజానం విద్వాన్ ఇది గుర్తించిన వాడు విద్వాంసుడు అనబడతాడు వేదాంతంలో విద్వాంసుడంటే సర్వవ్యాపకమైనటువంటి నామరూపములకు అతీతమైన తత్వం ఒకటి ఉంటుంది దాన్ని గుర్తుపెట్టిన వాడు దాంతో రిలేట్ కాగలిగిన వాడు ఉంటాడే వాడు విద్వాన్ భవతే నాతివాది ఈ అతివాది అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఇది వేదాంతపు అతివాది వేరు లౌకికమైన అతివాది అంటే ఏమిటంటారు తీవ్రవాది అతివాది ఇలాంటి మాటలుగా ఉంటాయి వినుంటారు అతివాది పూర్వం కాంగ్రెస్లో కాంగ్రెస్ అంటే స్వాతంత్ర్యానికి ముందు మాట నేను చెప్తున్నా సో స్వాతంత్రానికి ముందు మితవాదులు అతివాదులు అని రెండు వర్గాలు ఉండేవి కాంగ్రెస్ మితవాదులు ఎవరు అంటే గాంధీ గారు మితవాదులకి నాయకులు గాంధీ గారు నెహ్రూ గోపాలకృష్ణ గోఖలే గారు అతివాదులు ఎవరో తెలుసినా చిత్తరంజన్ దాస్ సుభాష్ చంద్రబోస్ తిలక్ వీళ్ళందరూ అతివాదులు సో మితవాదులు అతివాదులు అలాంటి అతివాది కాదు ఇది తర్వాత ఇంకో అతివాది మీరు ఇది పొలిటికల్ అతివాది ఇంకో అతివాది ఉన్నాడు అతివాది అంటే వాగుడుకాయ అని అంటారు కేటర్ ఆ అతివాది కూడా కాదు మరి ఇంక ఏ అతివాదండి అతిక్రమ్య వద్దతి ఇది అతివాది ఆ విద్వాంసుడు వాడు ఎప్పుడూ కూడా నామరూపములను దాటి మాట్లాడుతూ నామరూపాల పరిధిలో మాట్లాడడం వాడు నోరుప్పాడంటే నామరూపాలకు అతీతమైనటువంటి సర్వవ్యాపకమైన అఖండమైన అద్వితీయమైన తత్వాన్ని మాట్లాడారు అంచేత ఈ నామరూపాలకు కష్టపడ్డ వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే ఆయనతో మాట్లాడకండి ఆయన్ని డిస్టర్బ చేయకండి ఆయన్ని డిస్టర్బ్ చేస్తే ఇదంతా మిచ్చి అంటాడు సో దీని ఆయన తర్వాత ఇంకోటి ఆయన మీరు ముచ్చుకున్నారంటే ఏదేదో ఇంకోటి ఏదో మాట్లాడతారు ఆ పైతో ఏ మాట్లాడేదో మాట్లాడతారు మన లెవెల్లో మాట్లాడ్డాయన అని అంటారు అతివాదీ తర్వాత ఆయన అలాగా వీళ్ళ అతిక్రమించి మాట్లాడుతున్నాడని అది ఒక స్ఫృతి చెప్పారు అతివాదీ భవతి ఇప్పుడు ఎప్పుడు నోరు విప్పినా కూడా ఈ నామరూపాలకు అతిక్రమించే మాట్లాడతాడు తర్వాత ఇంకోటి ఇంకో రకంగా చెప్పాడు అతను ఎంత మాట్లాడినా కూడా అది మాట్లాడతాడే భవతే నాతివాది అతివాది ఆవాడు ఎందుకంటే అతను ఏది మాట్లాడినా ఆ సత్యానికి లోబడి మాట్లాడతాడు సత్యాన్ని ఉల్లంఘించి మాట్లాడడు అని ఈ అతివాది అనే పదాన్ని రెండు రకాలు రెండు సందర్భాల్లో వాడారు అతిక్రమ్యవాది సో దాటి మాట్లాడతాడు లోబడకుండా మాట్లాడతాడు అని అర్థం కాబట్టి నామరూపాలకి లోబడకుండా మాట్లాడతాడు అంటే అధిష్తి జ్ఞాని లేకపోతే సత్యాన్ని ఉల్లంఘించకుండా మాట్లాడతాడు ఎప్పుడు మాట్లాడినా పరమసత్యాన్ని ఉల్లంఘించకుండా మాట్లాడతాడు అని ఇది దాట్ ఎ మ్యాటర్ ఆఫ్ స్టాండ్ పాయింట్ విచ్ స్టాండ్ పాయింట్ యూ యూజ్ ది వర్డ్ చూద్దాం భాష్యకారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారో సందర్భం వచ్చినప్పుడు కాబట్టి ఈ అతివాది అనే మాట ఇది వేదాంతంలో అంటే వేదాంతం అంటే అలా సూపర్ఫిషియల్ వేదాంతంలో వచ్చే మాట కాదు కొంచెం లోతైనటువంటి భాష్యాలన్నీ చెంది సందర్భంలో ఈ మాట వినపడుతుంది ఇక్కడ వినపడుతుంది చాందోజ్ఞంలో వినపడుతుంది అది స్టాండ్ పాయింట్ని బట్టి ఒకప్పుడు ఆత్మజ్ఞాని అతివాది అని వర్ణించవచ్చు లేకపోతే ఇంకో సందర్భంలో అదే ఆత్మజ్ఞాని నాతివాది అని కూడా వర్ణించచ్చు ఇది ఇది ఆల్ ఏ మ్యాటర్ ఆఫ్ స్టాండ్ పాయింట్ నేను ఐ విల్ ఐ విల్ డిస్కస్ ఇట్ అట్ ద ప్లేస్ భాష్యంలో భాష్యం చూద్దాం కించ కించ అంటే ఇంకా ఏమంటే అంటే కొత్త పాయింట్ ఏం కాదు అదే పాయింట్ చెప్తున్నాం నేను యోయం ప్రాణస్య ప్రాణ పర ఈశ్వర శేష ప్రకృత సర్వైర్భూతై బ్రహ్మాదిస్తంభ పర్యంతై ప్రాణ అనుంది ఈ ప్రాణ అంటే ఇది మామూలుగా వచ్చేమో దోమో చూపిస్తే అది ప్రాణము ప్రాణి కదా ప్రాణి అన్నా ప్రాణ అన్న ఒకటే యోగ అన్నా యోగి అన్నా ఒకటే ఇప్పుడు యోగేశ్వర అని ఉంటుంది యోగేశ్వర కృష్ణ అంటే యోగములకు ప్రభువు అని యోగములంటే ఈ యోగం ఆ యోగం వీటన్నిటికీ ప్రభువులని కాదు యోగులకు ప్రభు అనర్థం యోగ శబ్దానికి యోగము అనర్థం ఉంటుంది యోగ శాస్తికి యోగ యోగము గలవాడు అనర్థం ఉంటుంది రెండర్థాలు వస్తాయి అంటే యోగి అనమాట యోగ శబ్దానికే యోగము అనర్థం వచ్చింది యోగి అని అర్థం వచ్చింది సో అలాగే ప్రాణ అనే పదానికే ప్రాణము ప్రాణి అని రెండు అర్థాలు వస్తాయి సో ఈ ప్రాణ మీరు దోమనో మనుషునో పశువునో పక్షునో చూపించి ఇదిగో ప్రాణి అన్నారు ఇదిగో ప్రాణి అన్నప్పుడు మీ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్ ఉందనుకోండి ఇదిగో ఫ్యాను లేకపోతే ఫ్యాన్ అని అన్నారు పాయింట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ కంటైన్డ్ అండ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఎంటిటీ నా అది గుర్తించాలి తిరుగుతో గిరగడ తిరుగుతోంది ఒక చక్కటి వ్యాపారాన్ని నిర్వర్తిస్తోంది బట్ ఈజ్ ఇట్ సెల్ఫ్ కంటైన్ సెల్ఫ్ సఫిషియన్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఈజ్ షోయింగ్ ఇట్స్ గ్లోరీ త్రూ దిస్ అని క్వశ్చన్ అనమాట సో ఫ్యాన్ విషయంలో మనకి తెలిసిపోతుంది సంథింగ్ యాల్స్ ఇట్ ఆల్వేస్ సంథింగ్ యాల్స్ దీనికంటే విలక్షణమైనది దీనికి ఆ మహిమను చూపిస్తోంది అని మనం చెప్పాం ఇప్పుడు ఇక్కడ ఒక దోమో పక్షో పశువో ఉందనుకోండి మనకి ఏమనిపిస్తుందంటే ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ సెల్ఫ్ కంటైన్డ్ సెల్ఫ్ సెఫిషియెంట్ ఎంటిటీ అన్నట్టుగా అనిపిస్తుంది కాదు అడ్ ఈజ్ వేదాంత సో మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు పశువు ఉందనుకోండి డిఫరెంట్ ఐ ఆమ్ డిఫరెంట్ సో ఈచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ అండ్ ఈచ్ ఇస్ డిఫరెన్స్ ఫ్రమ్ ది హోల్ ఆల్సో రైట్ అలాగే కదా మనం అనుకునేది సో ఇప్పుడు సర్వము సర్వము కంటే భిన్నంగా ఉండి సర్వము ఆ సమష్టి కంటే కూడా భిన్నంగా ఉన్నప్పుడు అప్పుడు ఇవన్నీ కూడా సెల్ఫ్ కంటైన్డ్ అంటే స్వయం సమృద్ధములు స్వయం సంపన్నములు అయి ఉండాలి కానీ అది వాస్తవం కాదు అన్నీ ఇప్పుడు ఎలాగైతే ఎలక్ట్రిసిటీ వీటన్నిటికీ ఒక రకమైన మహిమని ఆయా సందర్భాన్ని బట్టి అనుగ్రహించిందో అదేవిధంగా ఈ ప్రాణులన్నింటికీ కూడా ఆ ప్రాణశక్తిని అనుగ్రహించినటువంటి ఆ సమష్టి ప్రాణము దట్ ఈజ్ ది రియల్ సెల్ఫ్ సఫిషియెంట్ సెల్ఫ్ కంటైండ్ దట్ ఈస్ ది రియల్ ఎంటిటీ కాబట్టి దానికి ఏమైనా పేరు పెట్టచ్చంటే ప్రాణస్య ప్రాణ అనేది ఫ్యాన్ ఫ్యానింగ్ అనే పనిచేసే దాన్ని ఫ్యాన్ అన్నారు వాట్ ఈజ్ ది ఫ్యాన్ ఆఫ్ ది ఫ్యాన్ ఎలక్ట్రిసిటీ వాట్ ఈజ్ ది లైట్ ఆఫ్ ది లైట్ ఎలక్ట్రిసిటీ వాట్ ఈజ్ ది హీట్ ఆఫ్ ది హీటర్ ఎలక్ట్రిసిటీ సో ఆ విధంగా ప్రాణస్య ప్రాణ ఆ ప్రాణం గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ అయం ప్రాణ అయం ఈ ప్రాణ అని చెప్తున్నామే ఇది ఏదో ఒక ఐడె ప్రాణం గురించి కాదు ప్రాణస్య ప్రాణ సర్వ జగద్వ్యాపకమైనటువంటి ప్రాణశక్తి అంటే అర్థం ఏమిటనమాట పర ఈశ్వర సర్వమనకు అతీతమైనటువంటి ఈశ్వరుడు అనర్థం ప్రాణస్య ప్రాణ అంటే ఇంక ఈశ్వరులో పడిపోయా వెళ్ళిపోయాయి ఈ నామరూపాలన్నింటినీ దాటి ఈశ్వరుల్లోకి వెళ్ళాం ఏష ప్రకృత యేషానంద మంత్రంలో ఈ ప్రాణ ఈ అని ఆ సర్వ జగద్వ్యాపకమైన ప్రాణశక్తియే ప్రాణశక్తి అంటే పరమేశ్వరుడే ఒక దృష్టిలో పరమేశ్వరుణ్ణి ప్రాణశక్తి మరో దృష్టిలో పరమేశ్వరుణ్ణే జ్ఞానస్వరూపుడు అంట ఇల్ కాంటెక్స్ని బట్టి ఉంటుంది చెప్పి సందర్భాన్ని బట్టి ఉంటుంది సో ఆ పరమేశ్వరుడే ప్రకృత టాపిక్ అదే ఆ పరమేశ్వరుణ్ణి ఇక్కడ టాపిక్గా చేసుకుని మాట్లాడుతున్నాం సో ఆ ఈశ్వరుడు అనే మనం మాట్లాడుతున్నది ఆ పరమేశ్వరుడి గురించే ఓకే ఈ పరమేశ్వరుడు క్రిందగా ఎక్కడున్నాడు వైకుంఠంలో ఉన్నాడా కైలాసంలో ఉన్నాడు దీని మీద ఎదులాడుకుంటూ ఉంటారు వైకుంఠంలో ఉన్నాడని ఒకడు కాదు కాదు వైకుంఠంలో లేడు కైలాసంలో ఉన్నాడు ఎంచేతంటే వైకుంఠం కంటే కైలాసం రెండు కోట్ల యోజనాల క్రింద దిగువన ఉంటుంది అని నిలబడతాడు వీడు ఏదో చూసి వచ్చినట్టు అంతా అది మీరు ఓ పరాశర సంస్థ వచ్చిన శ్లోకం చెప్తాడు ఒక ఆయన ఉన్నారు పరాశర సంహిత నేను అడిగేశాను కూడా లేవంటే రామాయణం అక్కర్లేదు భారతం అక్కర్లేదు గీత అక్కర్లేదు ఉపనిషత్తులు అక్కర్ ఇవన్నీ వదిలిపెట్టేసి వీటన్నిటికీ చుట్టి ఇచ్చేసి పరాశర సంహితలో పడ్డానికి మీరు ఇంకా మొత్తానికి ధర్మశాస్త్ర ఇంక మొత్తం ధర్మం ఉన్నప్పుడు పరాశర సంహితలో ఉందనే లెవెల్లోకి తీసుకొచ్చారు మరి ఇవన్నీ వీటన్ని మాట ఏమిటండి అంటే అసలు రహస్యాలు దాంట్లో ఉన్నాయండి అసలు రహస్యాలు ప్రపంచ సారతంత్రము అని పుస్తకం ఉంటుంది నేను చూశాను అవసరం నాకు తెలుసు తంత్రం అది దాన్ని ఏవో తంత్రాలు పూజలు పురస్కారాలు ఏమో అంటే మంచిది అది శంకరాచార్యులు రాసేయడం అని ఒక ఆయన అన్నారు మాట నేను అన్నాను చూడండి శంకరాచార్యులు ప్రపంచ సారతంత్రం రాయడం ఏంటి ఏదో ఐన్స్టైన్ ఎక్కాల ముక్కు రాసేయడం అన్నట్టుగా అది ఏమీ సందర్భంగా లేదది ఆ ప్రపంచ సారతంత్రం ఐన్స్టైన్ రాయలే రాసి ఉండడు అదే శంకరులు రాసి ఉండరు అంటే మీరు ఎలా చెప్పగలరు అని చూడండి ప్రతి వాళ్ళు శంకరులే ఎవరు శంకరులు కాని వాళ్ళే వాళ్ళు ఎవరు నాలాంటి పూట వాళ్ళు మినహాయించి మిగతా అందరూ శంకరులే ప్రతి వాడు కదా అందరూ శంకరులనే పెట్టేసుకుంటారు పేర్లు ఎదురుపడి ఇదే శంకర సో ఇదర్ టూ మెనీ శంకరాచార్య యూ హ్యావ్ టూ మెనీ ఆఫ్ దెమ్ ఆల్ అరౌండ్ ఇన్ ఆల్ టైమ్స్ ఎఫోర్ శంకరాచార్య చూడగానే ఇంకా అసలు ఈ భాష్యాల రాసినైనా ఇది ఇంతకీ మీరు కాదని ఎలా చెప్తారు అనమాట అంటే నేను చెప్పాను దాంట్లో ఒక ఒక పూజ ఒకటి ఉంది ఏమిటో తెలిసిన పూజ గుర్రాలక్క గుర్రాలక్క పూజ విన్నారా వేర వేరస్డైన విన్నారా గుర్రాలక్క అని విన్నారా గుర్రాలక్క పూజ అంటే ఆ దేవీ పూజ దేవీలో అనేక రకాల దేవుళ్ళు ఉంటాయి ఆ దేవుల్లో ఈ ఒక విశిష్టమైన దేవి అనేది గుర్రాలక్క అని పేరు సో ఏదో అశ్వపూర్వ వృతమధ్యామ్ అనేదో ఉంది దాన్ని ఇంటి పట్టుకూర్చుంటారు వాటెవర్ సో ఎవరండి శంకరాచార్యులు గుర్రాలక్క పూజని చెప్పడం ఏంటండి అదేమి నాకు నచ్చలేదు అది నచ్చలేదంటే తప్పని ఆ పూజని గురించి నేనేం మాట్లాడటం లేదు శంకరాచార్యులు రాసింది కాదు నేను మనం చేస్తున్నాను అన్నాను అసలు ఈ మాట మాట్లాడడం నాది పొరపాటు ఎందుకంటే ఆయనకి చాలా కోపం వచ్చి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాను ఆ తర్వాత ఎవరిలో నన్ను అడిగాను అయితే నేను చెప్పిన చూడండి మీరు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా కూడా ప్రపంచ సారతంత్రము అనే గ్రంథాన్ని శంకరులు రాశారంటే నేను ఒప్పుకోను అది మాత్రం నన్ను నిలబెట్టేయండి దానికి మాత్రం నేను తలొద్ది మాట్లేదు బికాజ్ ఇట్ ఈస్ నాట్ హింజ్ ఇక దళిత చెప్పిన విషయాలు శంకరాచార్యుల యొక్క బోధకి ఏమీ సంబంధం లేదు ఎందుకు నీకెందుకు శంకరాచార్యం కూడా సరే నీ పట్టుదల నీకెందుకు అంటే అర్థమేంటి మేము చెప్పే గుర్రాల యొక్క ఉపాసన ఇది సాక్షాత్తు ఆదిశంకర్ల నుంచి బయలుదేరిందని దట్ ఈజ్ దట్ ఈవే సో ఈ సర్వ వ్యాపకమైన రేష ప్రకృత పరమేశ్వర ఈ పరమాత్మ విభాషి ఎక్కడ కైలాసంలోనో వైకుంఠంలోనో కాదు సర్వభూతైర్విభాతి సర్వభూతముల ద్వారా తృతీయ విభక్తి ద్వారా అసలు నిజానికి ద్వారా ద్వారా కాదు సర్వభూతములుగా ప్రకాశించుకుందా అన్నది తృతీయ విభక్తి ఇష్టంభూత లక్షణే తృతీయ సో అన్ని ప్రాణులుగా ఆ పరమేశ్వరుడే ప్రకాశించుకున్నాడు సర్వభూతై అంటే అన్ని ప్రాణులు అంటే ఏంటంటే అన్ని ప్రాణులు అంటే అర్థం ఏంటి అంటే చూడండి మొట్టమొదటి ప్రాణి హిరణ్య గర్భుడు అంటే సమష్టి జగత్ అభిమాని సమష్టి జగద్ అభిమాని హిరణ్య మొదలుపెట్టండి మొదలుపెట్టి ఒక గడ్డి పరక స్తంభము అంటే గడ్డి పరక లేకపోతే స్తంభ శబ్దానికి చిన్న క్రిమి పురుగు చేసరంత పురుగు అంతవరకు బ్రహ్మాది స్తంభ పర్యంతై హిరణ్య మొదలుపెట్టి ఈ గెడ్డి పురుగు చిన్న పురుగు వరకు లేకపోతే గెడ్డి పరక వరకు కూడా పచ్చటి గెడ్డి పరక వరకు కూడా ఎన్ని ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణులుగా ఆ పరమాత్మయే ప్రకాశిస్తున్నారు ఇత్ంభూత లక్షణే తృతీయా ఇత్ంభూత లక్షణే అంటే ఈ విధంగా అయి ఉన్నది ఇత్ంభూత ఈ విధంగా అయి అప్పుడు ఆ విధంగా అయినటువంటిది ఏదో ఉంది చూడండి ఇత్ంభూతము అది లక్షణం అవుతుంది లక్షణం అంటే దానికి చూపిస్తుంది కరెంటు చూపించమన్నారు అనుకోండి ఏం చూపిస్తారు మీరు ఫ్యాన్ చూపిస్తారు ఏంటంటే కరెంటు చూపించమంటే ఫ్యాన్ చూపిస్తున్నారు అంటే చూడు కరెంటు ఇత్ంభూతం ఈ ఫ్యాన్ రూపంగా కరెంటే అయ్యింది కాబట్టి ఇత్ంభూతమైనటువంటి ఫ్యాను ఆ కరెంటుకి మీకు చూపించగలుగుతుంది లక్షయతి కరెంటుని చూపించగలుగుతుంది చూపించాలంటే కంటి చూపిస్తుందని కాదు కరెంటును మీకు బోధించగలుగుతుంది లక్షయతి లక్ష్యంపల్ల లక్ష్యంప చేయగలుగుతుంది మీరు చూసేట్లా చేయగలుగుతుంది అంటే మీరు తెలుసుకునే ఇట్లా చేయగలుగుతుంది దానికి ఇష్టంభూత లక్షణాలు చేయడం ఆ సందర్భంలో తృతీయ వసతి వాడతారు సంస్కృతంలో తెలుగులో ప్రత్యయం ఏమిటంటే గా ఎలక్ట్రిసిటీ ఫ్యానుగా ప్రకాశిస్తోంది బల్బుగా ప్రకాశిస్తోంది సో ఈ యుద్ధంభూత రక్షణే తృతీయ తర్వాత సర్వభూతస్థ సర్వాత్మ సన్ ఇర్థ అంటే అన్ని ప్రాణులుగా అదే ప్రకాశిస్తోంది అని యుద్ధంభూత రక్షణ ఎప్పుడైతే చేశామో దాని అర్థం ఏంటంటే సకల ప్రాణుల ఎందు ఆ ప్రా ఆ పరమేశ్వరుడే ఉన్నాడు ఎలా ఉన్నాడు సర్వం యొక్క ఆత్మయ్య ఉన్నాడు ఆత్మ అనేది ఒకటి ఉంటుంది సో ఇప్పుడు ప్రతి వస్తువుకి ఒక ఆత్మ ఒకటి ఉంటుంది ఆ ఆత్మని మీరు పట్టుకోవాలి నామరూపాలు ఉంటాయి నామరూపాలను ప్రతి వాడు పట్టుకుంటాడు ఆత్మని పట్టుకోవాలి ఇప్పుడు మనిషి ఉన్నాడు అనుకోండి మనిషి వీడు పంజాబీ వాడు వీడేమో మద్రాసి వీడు అమెరికా వాడు వీడు ఇండియా వాడు అని మీరు అన్నారనుకోండి మీరు ఆత్మను ఎక్కడ పట్టుకున్నట్టు అయింది మీరేదో నామరూపాలను పట్టుకున్నారు అంతే కదండి వీడు మిత్రుడు శత్రువు ఇంకో రకం నామరూపాలు వీడు పరాయి వాడు పై మావాడు ఇంకో రకం నామరూపాలు మీరు నామరూపాలను పట్టుకున్నారు మీరు ఆత్మని పట్టుకోండి అంటే ప్రాణశక్తి అంటే పర్వాలేదు ఇట్స్ ఓకే యు హ్యావ్ అరైవ్డ్ సమ్ మీనింగ్ఫుల్ స్టేజ్ అది ఆత్మ ఆ ఈశ్వరుడు సర్వ ఆత్మ అంటే అర్థమే ఇప్పుడు నెక్లెస్ ఆత్మ పట్టుకోండి అని నేను అంటాననుకోండి ఈ నెక్లెస్ అండి ఇది చాలా అందంగా ఉంటుందండి మెడలో పెట్టుకుంటాను అంటే అది ఆత్మ ఎందుకు అయింది దీని ఖరీదు పదివేలండి అది ఆత్మ ఎందుకైంది ఈ నెక్లెస్ని మార్గలింగ్ మనలో పెట్టుకున్నదండి ఇప్పుడు మేమేమో దీని మీద మేమేమో వేలం వేస్తున్నాం దీన్ని అంటే అది ఆత్మ కాలేదు ఇంకా మీరు ఆత్మ కొట్టుకోవడం పర్వాలే ఇదండి బంగారం అండి అంటే కొట్టుకున్న టైం ఆత్మ అది సర్వాత్మ ఈ సర్వాత్మ అనే మాట ప్రతిసారి వస్తూ ఉంటుంది అయితే వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి ఎందుకంటే పదం చాలా సింపుల్గా ఉంటుంది సో ఇది అదానికి అర్థం సర్వాత్మా సన్నిత్యర్థ కాబట్టి మీరు ఏ ప్రాణిని చూసినా దాని ఆత్మని కనుక పట్టుకుంటే ఆ ఆత్మ ఈశ్వరుడే అని మీకు తెలుసుకుంటుంది సర్వాత్మా సమీక్ష కాంక్యతను నేను ముందే మనం చేశా ఆ నామరూపాలకు అతీతంగా చూడగలిగేటువంటి ఆ వివేకాన్ని మానవుడితో ఆ వివేకం కావాలి అంటే మీ హృదయంలో ఆ చోటు ఉండాలి ఇప్పుడు ఎదురువాడిని ప్రేమించాలంటే ఆ ప్రేమించడానికి కావలసినటువంటి ఆ చోటు ఉండాలి ఇప్పుడు ఒకడు చాలా హడావిడిగా ఉన్నాడు హడావిడిగా ఉంటే ఓ చిన్నపిల్ల వెళ్ళి వాడిని ఇప్పుడు తండ్రి కావచ్చు డాడీ అనో నాన్ననో వెళ్ళి ఏదో లాగింది వాడి చొక్కా ఏదో ఒకటి లాగింది నాది క్యాల్కులేట్ ఇవ్వడం వాడు ఆ హడావిడిలో కోపం ఆపుకోలు అగేన్స్ సా చికిత్స ఎంపికొచ్చు అంటే అర్థమేంటి సరే పిల్ల ఐదు నిమిషాలు ఏడుస్తున్న తర్వాత ఆడుకుంటూ పోతుంది పిల్ల గురించి ఆ చిన్నపిల్ల ఏమి క్షీజనాన్ని గురించి మేక విత్ దీని ఏదో కొంచెం నెప్పు ఉన్నప్పుడు ఏడుస్తుంది తర్వాత అది ఆడుకుంటూ పోతుంది వీటి గురించి మీకు ఏమర్థమైనట్టు వాడి హృదయంలో ఆ మాత్రం స్పేస్ కూడా లేదు ఆ మాత్రం కంఫర్ట్ కూడా లేదు అంతలాగా ఎంగేజ్ అయిపోయి ఉన్నాడు అంతలాగా వ్యవహారాల్లో మునిగిపోయి ఉన్నాడని మీకు తెలియట్లేదు అది పద్ధతి కాదు జీవించే పద్ధతి అది సో అలా ఉండకూడదు అలా ఉండకూడదంటే సంసారాన్ని కొంచెం తేలిక చేసుకోవాలి అంత గురు భారాక్రాంతుడు ఉండకూడదు సో అప్పుడు కొంచెం మీరు మనస్సును సరళంగా సింపుల్గా పెట్టుకోగలిగితే మీకు ఇగో ఇటువంటి వాక్యాల అవగాహనకు వస్తాయి సో సర్వాత్మా సన్ ఇత్య ఆ సర్వవ్యాపకమైనటువంటి ఆ తత్వాన్ని మీరు దర్శించగలుగుతారు యూ కెన్ ఫీ ఇట్ మీరు చెప్పలేకపోవచ్చు చెప్ మీకు పాఠం చెప్పలేకపోవచ్చు వ్యా ఉపనిషత్తు వ్యాఖ్యానం చేయలేకపోవచ్చు ఇదంట్ మ్యాటర్ ఎవరో కొద్దిమంది చెప్పిన వాళ్ళు ఎవరో ఈ చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ చెప్తామన్న వాళ్ళు ఎవరో చెప్పనేటం లేదు కదా చెప్పేవాళ్ళు ఎవరో కొద్దిమందే ఉన్నారు కాబట్టి దాని గురించి చెంత చేయద్దు యూ షుడ్ ఫీల్ ఇట్ మీరు ఫీల్ అయితే మీరు కృతార్థులు మీరు కృతార్థులైతే మరి మేము కృతార్థలైతే మీరు కృతార్థులైతే మీతో పాటు ఇంకో ఆరు మంది కృతార్థులు అవుతారు ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఈజ్ అ సైకలాజికల్ బర్డన్ ఫర్ సో మెనీ అదర్స్ ఒక్కడు కృతార్థలే కంటే వాటితో పాటు చుట్టూ చాలామంది కృతార్థులు అవుతారు ముందు అసలు వీడి సమస్య వాళ్ళకి తీరుతుంది కదా అదే పెద్ద కృతార్థత ఆ తర్వాత ఇన్స్పిరేషను ఇదేది బోలంత వస్తుంది సో విభాతి వివిధం దీత్యతే అది అదే విభాతి అనే పదానికి అర్థం అది మంచి పదం అది విభాతి వి విభు అని ఇంకో పదం ఉంది విభవతి విభు వివిధం భవతి విభు అలాగే వివిధం భాతి అంటే రకరకాలుగా వెలిగిపోతుంది ఎలా వెలిగిపోతుందంటే ఇంకా చెప్పడానికి వీల్లేదు రకరకాలుగా వెలిగిపోతూ ఉంటుంది ఆ పశుపక్ష్యాదులలో ఆ ప్రాణశక్తి యొక్క మహిమ చూస్తూ ఉంటే ఆ మహిమ మీకు వాటిలో గోచరిస్తుంది రకరకాలుగా వెలిగిపోతోంది ఆ ప్రాణశక్తి ఇన్ని ప్రాణుల ఎందు కూడా వివిధం దీప్యేం సర్వూతస్థం ఎస్ సాక్షాదాత్మన అయమహమస్మీతి విజాన విద్వాన్ ఏమం సర్వభూతస్థం ఇప్పుడు మీరు ఆలోచించండి చాలా ప్రాక్టికల్ థింగ్ ఇది ఇప్పుడు నేను ప్రాణాయామం చేసేప్పుడప్పుడు కూడా నేను ఐ ట్రై టు గివ్ ఎ గివ్ ఎ గ్లిమ్స్ అఫ్ ఎయిట్ టు ది స్టూడెంట్ ఇప్పుడు కలుపుసుకుని ప్రాణాయామం చేస్తూ ఉంటాను చేస్తూ ఉంటే ఇప్పుడు ఈ సర్వవ్యాపకమైనటువంటి ఒక శక్తి ఆఫ్కోర్స్ అపీల్చే గాలి రూపంగాను విడిచిపెట్టే గాలి రూపంగానూ ఇన్హలేషన్ ఎగ్జలేషన్ రూపంగా ఆ శక్తి ఇదిగో ఈ మెషీన్ని నడిపిస్తోంది అనే ఫీలింగ్ మీకు రావడానికి కష్టమేముందండి దాన్ని మనం సుతరాము పట్టించుకోకుండా ఏదో గాలి పేరుదే ముక్కు సంబంధించిన పనిను గుం కొట్టుకోవడం అంటే అదేదో దానికి సంబంధించిన పని మన వ్యవహారాలు మన లోక వ్యవహారాలు మన డబ్బు దస్తాం అదే మనకు కానీ ఇవేవి మనకేం సంబంధం లేదన్నట్టుగా బతికేస్తున్నాం కాబట్టి తెలియట్లేదు కానీ ఒక్కసారి ఈ డబ్బు దాష్టం లోక వ్యవహారాలు పక్కన పెట్టి అంతర్ముఖంగా కూర్చుని తనని తాను పరిశీలించుకుంటే ఆ సమష్టి శక్తి అది ఇక్కడ ప్రకటమవుతోంది ఇట్ ఈజ్ మ్యానిఫెస్టింగ్ హియర్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ ఇక్కడ అభివ్యక్తం అవుతోంది అది ఇక్కడ అభివ్యక్తం అయినప్పుడే ఆ లంగ్స్ దాన్ని దాన్ని పీల్చుకున్నాయి మళ్ళీ విడిచిపెట్టాయి రక్తం అంతా కూడా ప్రసారం టోనప్ ఆ గాలి పిల్చుకున్నప్పుడు మొత్తం బాడీ అంతా కూడా ఒక రకమైన శక్తి ప్రకా వెల్లువెత్తుతుంది గాలి విడిచిపెట్టినప్పుడు శరీరం అంతా కూడా ఒక అద్భుతమైన ఫ్రెష్నెస్ మీరు ఫీల్ చేయగలుగుతారు యు ఫీల్ గుడ్ యు ఫీల్ హెల్దీ యూ ఫీల్ హెల్దీ హ్యాపీ జాయ్ అండ్ అంత పని మీరు ప్రాణాయామంలో చేస్తారు అండ్ ఇన్ దట్ యు ఆల్సో డిస్కవర్ వెరీ క్లియర్లీ దట్ ది యూనివర్సల్ పవర్ ఈజ్ రిఫ్లెక్టింగ్ హియర్ ఈజ్ ఫోకస్ ఏంటి ఇప్పుడు ఇది ఎలాగంటే భూతద్ధం ఉంటుంది భూతద్ధం ఏం చేస్తుంది అంత ఉన్న సూర్యకాంతిని ఒక చోటకి ఫోకస్ చేస్తుంది ఆ విధంగా అంతతో ఉన్నటువంటి ఆ పవరు ఇక్కడ ఫోకస్ అవుతుంది ఈ గుండెలో ఫోకస్ అవుతుంది అదే పవర్ ఇంకో గుండెలో మరో గుండెలో మరో గుండెలో ఫోకస్ అవుతుంది ఈ సత్యాన్ని దర్శించటము అలవాటు చేసుకోవాలి దీంట్లో పెద్ద కష్టమేముంది ఇది వ్యాసింపు వేసారు ఆ సత్యాన్ని వాడు తెలుసుకుంటాడు ఏవం సర్వభూతస్థం సర్వప్రాణులు ఎందు ఏ ఆత్మతత్వము ఏ ఆత్మశక్తి లేక ప్రాణశక్తి కలదో దానిని వాడు సాక్షాత్ సాక్షాత్ అంటే కంటితో చూసేది కదది మనస్సుతో తెలుసుకునేది కాదు కానీ స్వరూపభూతంగా అనుభవించేది దట్ ఈస్ ది సాక్షాత్ ఇప్పుడు నేను చెప్పింది మీరు కంటితో చూసి తెలుసుకుంటారా ఇది యూనివర్సల్ పవర్ ఈజ్ ఫోకసింగ్ హియర్ అని నేను అన్నాను కంటితో చూసి తెలుసుకుంటారా లేదా మనస్సుతో ఆలోచించి తెలుసుకుంటారా ఈ రెండింటికీ అతీతంగా అలాగా సాక్షిరూపంగా నిలిచి అనుభవ రూపంగా తెలుసుకుంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెన్స్ ఫీలింగ్ యూ నో ఇట్ దానికి సాక్షాత్తు ఆ విధంగా దాన్ని తెలుసుకుంటారు ఎలా తెలుసుకుంటారో తెలుసునా నా చేత చూడబడుతోంది అన్నట్టుగా తెలుసుకోవాలి ఇప్పుడు మీరు దారి పిలుస్తున్నారండి విడిచిపెడుతున్నారండి ఆ శక్తి డూ యూ ఫీల్ ఇట్ యాజ్ సంథింగ్ అబ్జర్వ్డ్ బై యూ ఆర్ డూ యూ ఫీల్ ఇట్ యాజ్ సంథింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అది మీ చేత దర్శింపబడే ఒక అనాత్మయా లేకపోతే అది ఆత్మికమైనదా యు ఫీల్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ ఆఫ్ మై సెల్వ్ ఆత్మికము అలాంటి పదప్రయోగం చేయొచ్చు చేయకూడదు అని నాకు తెలియదు అలా చేస్తూ ఉంటారు ఒక ఆత్మికమైన ఇది నేను అనే ఫీలింగ్ వస్తుంది అది సాక్షాత్ ఆత్మభావేన సో చూడ్డానికి మీకు ఎలా అనిపిస్తుందంటే ఇదిగో గాలి పీలుస్తున్నాను గాలి విడిచిపెడుతున్నాను నేను వేరే ఉన్నాను గాలి వేరే ఉన్నది గాలి లంగ్స్లో గాలి వస్తుంది లంగ్స్లో గాలి వెళుతుంది ఓకే టు సాట్ విత్ అయం బట్ సూన్ యూ విల్ నో బట్ ఈ అహం అనేది ఆ ప్రాణశక్తియే అయం అహమస్మి ఆ ప్రాణశక్తియే అహం ఆ ప్రాణశక్తి తీసేస్తే ఇంకేమిటండి అహం అంటే వాటి ఆ ప్రాణశక్తిని మీరు ఫీల్ అవుతారే అది కాదు మీరు అది కాకుండా మరొకటి ఏదైనా అయి ఉన్నారా ఏమి కాబట్టి ఆ సర్వవ్యాపకమైన ప్రాణశక్తిని అయమహమస్మి అది నేనే అయి ఉను ముందు సాక్షిరూపంగా దాన్ని దర్శిస్తాడు యూ ఫీల్ ఇట్ని ఇనీషియ ఇనీషియల్లీ యాజ్ అ విట్నెస్ బట్ సూన్ యూ డిస్కవర్ దట్ ఇట్ ఈస్ లీడ్ యువర్ సెల్ఫ్ సో ఆ విధంగా దర్శిస్తాడు విజానం దర్శిస్తాడు వాడిని విద్వాన్ ఇది విజానం ఆ విధంగా తెలుసుకున్నవాడు విద్వాన్ వాడు విద్వాంసు ప్రతికాకాలం రాశారు విజానన్ అంటే విజానాతి యహాన్ ఉంది కదా ఎవడైతే ఈ విధంగా తెలుసుకుంటాడో సహా వాడు విద్వాన్ విద్వాన్ ఏ విద్వాన్ బి కాదు వీడు యథార్థమైన విద్వాన్ సహా విద్వాన్ తర్వాత ఈ జ్ఞానం కలిగింది సర్వవ్యాపకమైనటువంటి ఆత్మతత్వము అది నేనే ఆ సర్వవ్యాపకమైన ప్రాణస్య ప్రాణ దాన్ని సాక్షిగా చూడమన్నారు ముందు ప్రాణాయామం అంటే దాన్ని సాక్షి రూపంగా దర్శించడం అంచేతనే యోగా అన్నది ఎప్పుడు కూడా కాన్షియస్ యోగా ఏరోబిక్స్ చేస్తూ ఉంటారు వీళ్ళు దే డోంట్ నో ది సీక్రెట్ ఆఫ్ అధ్యాత్మ అధ్యాత్మంలో ఉండే రహస్యం వాళ్ళకి తెలియదు వాళ్ళకి అధ్యాత్మంలో ఉండే రహస్యం వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళకి బాహ్యములందుండే భోగాలు తెలుస్తాయి కానీ అధ్యాత్మంలో ఉండే రహస్యం వాళ్ళకేం తెలుస్తుంది సో ఒకసారి ఎక్కడో షిప్ మీద ఏరోబిక్స్ సెషన్ జరుగుతుంది ఒక యంగ్ లేడీ షీఈస్ కండక్టింగ్ ఎన్ ఏరోబిక్స్ సెషన్ ఐ వెంటే ఐ వెంటేనంటే ఇట్ హ్యాపన్ ఇట్ సో హ్యాపన్ దట్ ఐ వాస్ ద న్యూయార్క్ హార్బర్లో ఐ వెంటే పెద్ద లౌడ్ మ్యూజిక్ అది పోయింది తర్వాత దిస్ దిస్ జెంట్మెన్ హుటుక్ మీదే ఇంట్రడ్యూషన్ మీ టు హర్ దట్ లేడీ హూ ఈజ్ కండక్టింగ్ ది ఏరోబిక్స్ సెషన్ she asked me opinion hello swami how do you feel about it? and then i said do you need that blaring music anadiga at aerobic time do a music avasarama anadiga ante yes music is needed ante why anadiga why in to engage the mind ante nenu annanu suppose the person performs these exercises aerobics and rhythmic go whatever he will do it by closing the eyes and feeling the movement and feeling that exhalation feeling that freshness feeling that a bullishum of energy suppose he does it then and what is the advantage i mean apudu cheppona amma nikku telledhu that is the way you దట్ ఈస్ ది వే యూ హో దిస్ ఇస్ కాల్ కాన్షియస్ యోగా యూ డూ ఎరోబిక్స్ ఆర్ వాటింగ్ ఆర్ యోగా వాట్ ఎవర్ యూ డూ ఇట్ కాన్షియస్లీ బి కాన్షియస్ ఆఫ్ ద మూమెంట్ సపోజ్ ఇలా చేతుల వైగెత్తారు అనుకోండి చేతుల వైగత్యలో ఐదు నిమిషాలు నలబెట్టారు ఐదు నిమిషాలు కాదు నిమిషాలు నలబెట్టారు అనుకోండి మళ్ళీ చేతుల్లో దింపారు అనుకోండి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది కొంచెం మరి ఆ ఇన్నర్ దృష్టి పెట్టుకుని అబ్జర్వ్ చేస్తే చేతులు ఇలా పైకెత్తినప్పుడు సడన్లీ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది చేతులకి ఒక్క రెండు నిమిషాలు ఎప్పుడైతే ఇలా అర్థపెట్టారో చేతులు ది హ్యావ్ లెస్ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ దెన్ చేతుల్లో ఉండే ఇంప్యూర్ బ్లడ్ అంతా కూడా ఇట్ డ్రైన్స్ అవుట్ ఇంతకు ముందుకంటే ఎక్కువ ఫోర్ ఇందుకు ముందు ఇంప్యూర్ బ్లడ్ ఇట్ హ్యాస్ టు బి ఫుల్ డాప్ ipudu you are assisting the down flow of the impure blood gravity flow so impure blood anta kodiga dipothundi fresh blood takkuva vasthundi so there is a terrific change very terrific the phenomenal change in the hematology of the hands and you can feel it and then now you bring it down and observe the hands enta freshness feel outarunte so this is the way how to do yoga అంతేగాని యోగా మ్యూజిక్ పెట్టుకుని కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూస్తూ దట్ ఈస్ నాట్ యోగా కాబట్టి సో వెన్ యూ డూ దట్ దెన్ యూ కెన్ సీ ది ట్రూత్ అఫ్ ఇట్ ఏమిటి సర్వవ్యాపకమైన ప్రాణశక్తియే నా స్వరూపము అని వీడు తెలుసుకుంటాడు తెలుసుకుంటే ఆ తెలివి చేతనే వీడు కృతార్థుడైపోతాడు తెలుసుకుని ఇంకా చేయాల్సిందేముండదు నాలెడ్జ్ ఈజ్ కంప్లీట్ నాలెడ్జ్ ఈజ్ యాక్షన్ నాలెడ్జ్ ఈజ్ ఎవరికెక్ ఇప్పుడు మీరు గమనించండి చాలామంది అది శంకర్లు ఏమంటున్నారు చూసారు అక్కడ వాక్యార్థ జ్ఞానమాత్రేణ సభవతి అందాం అన్నమాట వాక్యార్థ జ్ఞానమాత్రేణ సభవతే భవతి అది వాడు ఈ విధంగా ఎవడైతే తెలుసుకుంటాడో విజానంద్ తెలుసుకున్నవాడై విద్వాన్ వాడు జ్ఞాని అవుతాడు అంటే తెలుసుకుంటే జ్ఞానం అయిపోతాడా ఆ తెలుసుకున్న దాన్ని ఆకలింపు చేసుకుని తను స్వంతం చేసుకోవాలి కదా అంటే మా అభిప్రాయం తెలుసుకోవడం అంటే వాక్యార్థ జ్ఞానమాత్రేనా అంటే ఇంకా ఆ అనుభవము ఆ అనుభూతి ఏదైతే కలదో ఆ అనుభూతి కంటే అధి భిన్నంగా అనుభూతి కంటే పైన ఇంకా చేయాల్సిన సాధనం ఏది లేదు అని అభిప్రాయం వాక్యార్థ జ్ఞానమాత్రేనా సో సర్వవ్యాపకమైనటువంటి ఏ ప్రాణశక్తి కలదో అది ఇక్కడ ప్రకటమవుతోంది బి విట్నెస్ అండ్ టిల్ హౌలాంగ్ హౌ లాంగ్ షుడే బి ది విట్నెస్ సో లాంగ్ దట్ యు రికగ్నైజ్ యువర్ వన్నెస్ విత్ ఇట్ అదే నేను అనే సత్యము అనుభూతికి వచ్చే వరకు మీ వల్ల సాక్షి రూపంగా ఉండదు ఆ సత్యం అనుభూతికి వస్తే బస్ ఇంక నువ్వు చేయాల్సిందేం లేదు యాక్షన్ ఏం ఫాలో అవుతుంది వై వది యాక్షన్ దెర్ ఈజ్ నో యాక్షన్ దెర్ ఇస్ నో యాక్షన్ అండి వాట్ యాక్షన్ ఇప్పుడు ఎవరినో మీరు ద్వేషిస్తున్నారు ద్వేషించడం తప్పు ద్వేషించరాదు యు నో ఇట్ నా అండ్ నావు యు నో ఇట్ యాజ్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ యాజ్ యువర్ ఓన్ విషన్ ఇప్పుడు యాక్షన్ వాట్ యాక్షన్ యూ విల్ డూ అరే వాట్ యాక్షన్ దర్ ఇస్ నో యాక్షన్ ఎక్స్పెక్టెడ్దే కాబట్టి ఈ యాక్షన్ పిచ్చి ఇది అనవసరం తర్వాత ఇంకో మాట అంటాను నేను ఒకవేళ యాక్షన్ ఏదైనా ఉందనుకోండి ఇట్ విల్ ఆటోమేటికల్లీ ఫాలో ఇప్పుడు నేను ఒక వ్యక్తిని ద్వేషించేవాడిని ఇప్పుడు ద్వేషించడం మానేశాను మానేస్తే ఆ వ్యక్తి అనుకోకుండా నాకు సంవత్సరం తర్వాత కనపడ్డాడు కనపడితే నేను వీడితో నేను ముందెందుకు మాట్లాడాలి వాడు మాట్లాడినప్పుడు చూద్దాం లేని బిగుసు కూర్చున్నాడు నేనే వెళ్ళి పలకరించా ఏమంటే బాగున్నారా ప్రోత్సాహం పలకరించాను ఇప్పుడు యాక్షన్ ఫాలో అయిందంటారా లేదంటారా ఈజ్ దట్ నాట్ యాక్షన్ ద్వేషంతటం మానేసిన దానికి యాక్షన్ ఏమిటి ఇదేగా యాక్షన్ ఏ రకమైన భేషజమం లేకుండా ప్రేమగా పలకరించి అతన్ని మేక్ ది జెంట్మెన్ కంఫర్టబుల్ అండ్ యూ మూవ్ యువర్ వే వాట్ మోర్ యాక్షన్ యూ వాంట్ ఈజ్ దట్ నాట్ యాక్షన్ అండ్ ఆ యాక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది ద్వేషించటము అనవసరము అనే జ్ఞానం నుంచి ఆ జ్ఞానము ఆత్మసాత్ చేసుకున్నప్పుడు ఆత్మసాత్ అని అంటారు ఆత్మసాత్ అంటే తన స్వంతం చేసుకున్నప్పుడు ఆ జ్ఞానం నుంచి ఆ ప్రవృత్తి రాలేదు ఇంకా కాబట్టి జ్ఞానం ముందు తర్వాత యాక్షను తర్వాత ఇంకేదో సాధన చేయాలి జ్ఞానం సంపాదించి ఏదో సాధన చేయాలి ఇదొన్ వరే అబౌట్ ఆల్ దాట్ వీర్ జస్ట్ నో దిస్ ట్రూత్ వాక్యార్థ జ్ఞాన ఆ జ్ఞాన మాత్రము చేత ఇంకా అంటే జ్ఞానం మాత్రమేనా అంటే జ్ఞానాన్ని అనుసరించి కర్మో లేకపోతే ఉపాసనో అలాంటిది ఏమీ అక్కర్లేదు ఇట్ ఆటోమేటికల్లీ ఫాలోస్ ఇఫ్ ఎనీ సెక్స్ థింగ్ ఈస్ దేర్ ఇట్ ఫాలో ఆటోమేటికల్లీ స్పాంటేనియస్లీ ఇట్ ఫాలోస్ సో కాబట్టి యు నీడ్ నాట్ డూ ఎనీ స్పెషల్ ఎఫర్ట్ ఫాలోయింగ్ ఇట్ బస్ జ్ఞా విద్వాన్ భవతి విద్వాంసుడైపోతాడు జ్ఞానైపోతాడు అని చెప్పి తర్వాత నవతీట్ అతివాదీ ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఎస్ సాక్షాదాత్మం ప్రాణస్ ప్రాణం విద్వాన్ అతివాదీ సవతి సర్వాన్ అన్యాన్ వదితు అతిచే ఎనివే శుద్ధం సో విద్వాన్ భవతే హి విద్వాన్ భవతే హి బికమ్స్ విద్వాన్ విద్వాంసుడు జ్ఞానం అయిపోతాడు ఈ సత్ విజానం విద్వాన్ ఈ సత్యాన్ని తెలుసుకుని జ్ఞానవుతాడు బాగానే ఉంది కానీ నభవతి అని ఉంది భవతే నాటివాది నా ఒకటి ఉంది ఏది కాడు ఏది అవుతాడు విద్వాన్ భవతే ఏది కాడు అతివాదీ నవతి కిం అతివ కం ఏది కాడు నవతే నవతి చేత కాడు ఏమిటి కాడు కం ఏమిటి కాండి ఏమిటి అతివాదీ అతివాది కాడూ నమో అతివాదీ అతీతర్వాన్ అన్యాన్ వదితుదీ ఓకే అతివాది అతివాది అంటే అతి అతి అంటే అతీత్య అంటే అతిక్రమించి వాది ఆ ఇన్ పదము ఇన్ అనే ప్రతయం వాదిన్నవి వాది అయిన దీర్ఘం వచ్చిన లోకం వాది అయింది సో ఆ ఇన్ అనే ప్రత్యయానికి సో వాది అంటే వదితం శీలం అస్య ఇత్యతి వాది సో అతీత్య వదితం శీలం అస్య అతిక్రమించి మాట్లాడే స్వభావము కలవాడు ఏమిటి అతిక్రమించి అన్యాన్ సర్వాన్ అతీత్య ఇతరులను అందరినీ అతిక్రమించి మాట్లాడే స్వభావము కలవాడు అది మాత్రం వీడు అవ్వడు వేరైంది చాలా అంటే అక్కడ స్టాండ్ పాయింట్ని బట్టి ఉంటుంది చాంద్రద్య స్టాండ్ పాయింట్ లేరు ఇక్కడ స్టాండ్ పాయింట్ లేరు సో ఇప్పుడు నేనున్నాను అనుకోండి and isolated ego in a separate body and now no, I take myself so nenu eppudu edi maatladina i will be talking as an isolated ego in a separate body and everybody else is different from me anjethano nenu migithar vallanu atikraminchi vaadu cheppina daani pai maata cheppadam vaadu cheppindi kaadani pai maata cheppadam i will be ఐ విల్ బి సేయింగ్ సంథింగ్ అబౌ అదర్ అబౌ దాన్ వాట్ ఆల్రెడీ హీ సెడ్ అటువంటి సందర్భం మామూలుగా ఈ ఈ భేదవాదికు భేద దృష్టి గలవాడికి ఉంటుంది కానీ సర్వము ఆత్మయే ఆ ప్రాణమే ప్రాణం ఒక్కటే కదా ఆ ప్రాణమే నేను అని ఉందనుకోండి అప్పుడు సర్వ ప్రాణుల హృదయంలో ఉండే ఆ ప్రాణశక్తి ఒక్కటే అండ్ ఆ ప్రాణశక్తే నేను దీని సర్వాత్మభావము అని ఎటువంటి సర్వాత్మ భావంలో ఉన్నవాడు ఆత్మకంటే భిన్నంగా మరొకటి లేదు అనే సత్యాన్ని దర్శించిన వాడు దేనిని అతిక్రమించి మాట్లాడతాడు తనకంటే భిన్నంగా ఏదో ఒకటి ఉంటే దానిని అతిక్రమించి మాట్లాడతాడు తనకంటే భిన్నంగా ఏది లేనే దేనిని అతిక్రమించి మాట్లాడతాడు కాబట్టి వాడు విద్వాన్ భవతి